जो नमाः अलयो विश्वदस्यं दित्पुदा नमामि नमामि सर्वपातिं सोचिनो ంబరాబలాత్ పూర్ణేందూసుందరముఖా అరవిందనే కృష్ణా పరం na Na na na Na na jane deva మంపికాయ్ఞానీర్థం బ్రువంతి సౌన్రస్థాతిశూత్మక వశిష్ట వేదాంతం అంటే ఏమో కొన్ని పుస్తకాలను చదవడం ఈ గ్రంథం తర్వాత ఆ గ్రంథం దాని తర్వాత విజ్ఞానాన్ని ప్రోగుతేసి బ్రెయిన్ సెల్స్ లో అట్టి పెట్టుకోవడం అనే స్థితికి వచ్చింది అది కాదు ఏదో అంటే మనిషి తన అనుభవములను చాలా కూలంకషంగా పరిశీలించుత అని అర్థం మన అనుభవం ఇది విశ్వాసములకు సంబంధించిన విషయం కాదు మన అనుభవాలు అందరికీ ఉండే అనుభవాలు నిద్ర అనేది అందరికీ ఉన్న అనుభవం ఇంట్లో ఇంకో సమస్య ఒక కొంతమంది ఏమంటారంటే మాకు ఈ అనుభవం కలిగిందండి ఆ అనుభవం కలిగిందండి అనేది చెప్తాం మొన్న ఒక ఆయన నన్ను దేవాలయానికి వెళ్ళానండి శివలింగానికి ముట్టుకున్న పుల్లంతా షాక్ వచ్చినట్టు అయింది తర్వాత రెండు నిమిషాల దాకా ఆ షాక్ అలాగే ఉండిపోయింది దీనికి కారణం ఏంటి మళ్ళీ ఇంకో దేవాలయానికి వెళ్లి అక్కడ ఆశీవలింగా ముట్టిందా మళ్ళీ ఏమీ కాలేదు ఈ దేవాలయంలోనే అయింది దానికి కారణం ఏంటి అంటే అదేదో ఒక అనుభవం ఆయన కలిగిన అనుభవం అది ఆయనకి తప్ప ఇంక పృశివులు ఎవరికీ కలగలేదు దానికి దేవుడికి ఏదో మూడి పెట్టడం ఈ అందరూ ఇలాగే ఉంటారు చాలా మంది ఇటువంటి ప్రశ్నలే అడుగుంటారు ఈ ప్రశ్నలన్నీ కూడా అసందర్భములు అని అర్థం చేసుకోవాలి అవి వాళ్ళ వాళ్ళ యొక్క కాల్పనికములైన అనుభవములు తప్ప వాటిల్లో కారణమైనవి లేదు మీరు తెలుసుకోవాల్సింది అందరికీ సమానంగా ఉండే అనుభవములను పరిశీలించారు జాగ్రత్త అవస్థ అనేది అందరికీ అనుభవంలో ఉన్న ఒక స్టేట్ స్టేట్ అవస్థ ఏ యొక్క అవస్థ మనిషి ఏమనుకుంటాడంటే నా అవస్థ అది కాదు నా అవస్థ కాదు అది మనస్సు యొక్క అవస్థ మనస్సుకి పట్టిన ఒకనొక అవస్థ పొగలు రాత్రి సూర్యుడిగా భూమిగా సూర్యుడివి కాదు అలాగే జాగ్రత్త స్వప్నము సుశుక్తి అనేది మనస్సుకి చెందిన అవస్థలు ఆత్మకు చెందిన అవస్థలు కాదు ఆత్మ నేను కాబట్టి అవస్థలు నావి అని అనుకోవడంతో మన అజ్ఞానం ప్రారంభమవుతుంది నా అవస్థలు కాదు అవస్థలు దేనివి మనస్సుకి చెందిన అవస్థ మనస్సు అంటే దేహం కూడా దాటితో పాటే ఉంటుంది కాబట్టి మనస్సు దేహము కలిసి జాగ్రత్త అవస్థను అనుభవిస్తాయి స్వప్నావస్థలో దేహం దాటిపోతుంది జారిపోతుందంటే దేహం విలీనం కేవలం మనస్థే ఉంటుంది అది స్వప్నాన్ని అనుభవిస్తుంది ఆ మనస్సు కూడా వెళ్ళి నిలబడిపోయిన అవస్థ అంటే మనస్సు నిద్రపోతుంది ఆ అవస్థకి సుశుక్తి అంటే వేదాంతము అందరికీ సమానంగా ప్రతిదినూ అనుభవానికి వస్తూ ఉండే ఈ అవస్థలను గురించి చెప్తుంది కాబట్టి వేదాంతం చెప్పిన మాటలను మీరు నేను మీరు ఎప్పటికప్పుడు ఆ అనుభవాన్ని శోషించి ఈ స్వరూపాన్ని తెలుసుకోవాల్సి అది వేదాంతం అంతేగాని ఈ పుస్తకం తర్వాత ఆ పుస్తకం ఆ పుస్తకం తర్వాత మరో పుస్తకం అది కాదు లేదా అలాంటి వేదాంతాన్ని నేను పేరు పెట్టాను ఈ మంచి కాలంలో హాన్ అది అది కాదు కరెక్ట్ కాదండి దానివల్ల ఉపయోగం తక్కువ పుస్తకం యొక్క ప్రయోజనం ఎంతవరకే ఏమిటి మీరు మీ అనుభవములను విశ్లేషణ చేసుకోవలసిన తీరు ఎక్కి అని మనకి పుస్తకం ఇప్పుడు ఈ పుస్తకం ఏమని చెప్తుందంటే సుషుప్త నిరస్థాతి శూన్యాత్మక వాక్యాలు చెప్పేసి అందిస్తున్నాను లేదా అసలు శ్లోకం అనేది చెప్పలేదా ప్రారంభమైంది ఓకే సో ఈ నిత్యాత్వాన్ని దృఢించేట పొరకై అంటే వర్ణాశ్రమాది వ్యవహారము నిత్యాజ్ఞాన మూలకము అనే పలు శ్లోక చెప్పి అదే నిత్యాత్వాన్ని దృఢము చేయుట కొరకై ఈ శ్లోకముని శంకరుడు చెప్తున్నారు అని అంటాడు ఆయన వశుసూదన సరస్వతి సో మాత అంటే జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి అంటే ఆత్మకు జన్మనిచ్చిన తల్లి కాదు దేహమునకు జన్మనిచ్చిన తల్లి కనుక ఆత్మ నేను నా స్వరూప దృష్టిగా చూసినట్లయితే నాకు జన్మయే లేదు కనుక నా మాత తల్లి ఉండదు అదే విధంగా పితావ తండ్రి కూడా ఉండడు జన్మే లేదనుకుంటే ఇంక తల్లి తండ్రి ఎక్కడి నుంచి వస్తారు తర్వాత నా దేవాహ నా లోకాహ ఇప్పుడు దేవతలు లోకములు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి జాగ్రత్తలో ఉంటాయి స్వప్నంలో కూడా ఉంటాయని మీరు ఎందుకంటే మీకు జాగ్రత్త అవస్థ గురించి కొంత సందేహం ఉంటే ఉండొచ్చు కానీ స్వప్నాన్ని గురించి సందేహం ఏం లేదు కదా ఏమిటి స్వప్నము కల్పితము అని అది మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కదా కాబట్టి స్వప్నంలో దేవతలున్నారు లోకాలున్నాయని మీరు చెప్పడం ఎందుకంటే స్వప్నంలోని దేవతలు స్వప్నంలోని లోకములు కల్పితములు అని మీకే తెలుస్తూ ఉంటుంది అందరికీ తెలుస్తూ ఉంటుంది కాబట్టి దాని గురించి మీమాంసం మేమాంసేనికి సంబంధించి అంటే జాగ్రత్త అవస్థలోని లోకములు దేవతలు వీళ్ళ మాట ఏంటి అంటే అవి కూడా కల్పితములే అంటే అవి కూడా యథార్థములు కావు ఎందుకని సుశుక్తిలోకి వస్తున్నాయా అవి సుశక్తిలో ఉన్నాయా దేవతలు లోకములు సుశక్తిలో ఉన్నాయా సుశుక్తిలో లేనిది జాగ్రత్త వచ్చింది అంటే అర్థం ఏమిటి ఏదో ఒకటి సుశుక్తిలో లేనిది జాగ్రత్త అవస్థలో ఉంది దానిని బట్టి ఇవన్నీ వస్తున్నాయి అని మనం చెప్పాల్సి ఉంటుంది ఏమండి అది ఏమిటది ఏదో ఒకటి ఉంది అది సుశుక్తిలో లేదు జాగ్రత్తలో ఉంది అది ఏమిటి ఇప్పుడు ఆత్మ అన్నారు ఆత్మ సుశూలోనూ ఉంది జాగ్రత్తలోనూ ఉంది కాబట్టి ఆత్మ అని చెప్పకూడదు ఆత్మ అన్వయము ఆత్మాలు చెప్పకూడదు వ్యతిరేకత చెప్పాలి అంటే సుశుక్తిలో లేదు జాగ్రత్తలో ఉన్నది అది ఏమిటో చెప్పాలి అది ఏమిటో తెలుసిన మనస్సు అంటే నిద్రపోయేది ఎవరు మనస్సు నిద్రపోతనే నిద్రపట్టకపోతే నిద్రపట్టే ట్యాబ్లెట్స్ చూసారా అది మనస్సు మీద పని చేస్తుంది అది బ్రెయిన్ సెల్స్ మీద పనిచేస్తుంది తద్వారా మనస్సుని ప్రభావితం చేసి నిద్రలోకి తీసుకోవాలి కాబట్టి నిద్రపోయింది మనస్సు సుశుక్తిలో మనస్సు లేదు జాగ్రత్తలో మనస్సు ఉన్నది జాగ్రత్త అవస్థలు దేవతలు లోకాలు అనుభవానికి వస్తున్నాయి సుశుక్తిలో అనుభవానికి రావట్లేదు దీని బట్టి మీరు ఏం సంకూలన ఆ ప్రశ్నకు వెంటనే గంగారు సమాధానం అలా గంగారు గంగారుగా చెప్పకండి ఒకటి సార్ ఆలోచన నేను మళ్ళీ ప్రశ్న మార్చేడుగుతా ప్రశ్న మార్చి అడుగుతా చూడండి పట్టింట్లో పక్కింట్లో ఎప్పుడు గోల గోల గోల అల్లర్లు కేకలు అలా ఉన్నాయి నిన్న అలా ఉన్నాయి రోజు అలానే ఉంటాయి కానీ ఈ వేళ పట్టింట్లో చాలా కామ్ చేయాల్సి ఉంటుండే నిన్న పక్కింట్లో ఉండి ఈవేళ ఉన్నది అది కాకుండా నిన్న పక్కింట్లో ఉండి ఈవేళ లేనిది ఈవేళ లేనిది నిన్న ఉన్నది అది హేతువతికి చెప్పాల్సి ఉంటుంది దేనికి ఆ గోళకి అది ఏమిటది పిల్లలు ఆ పిల్లలు నిన్న ఉన్నారు అంచేతలు అల్లది చాలా అల్లది కింద ఆ పిల్లలు స్కూల్ కో వెళ్ళిపోయారు ఈవేళ లేదు పిల్లలు కాబట్టి అంత అని అలాగ చూసుకోవాలి జాగ్రత్త అవస్థలో దేవతలున్నారు లోకములున్నారు సుశుక్తిలో దేవతలు లేరు లోకములు లేరు అది ఏమి కలిగి ఉంటుంది మనస్సు లేదు మనస్సు జాగ్రత్త ఉంది సుశుక్తులు లేవు ఆ మనస్సు సృష్టించింది దేవతలను లోకములను ఆ మనస్సు నిద్రపోతోంది కనుక సుశుక్తిలో దేవతలు లేరు లోకము కాబట్టి దేవతలు తర్వాత లోకములు అనేవి కేవలము జాగ్రత్త అవస్థకి మాత్రమే పరిమితమై ఉన్నాయి కనుక జాగ్రత్త కేవలము మనస్సు యొక్క చలనము మాత్రమే కనుక దేవతలు లోకములు అనేవి కల్పితములు యథార్థములు కాదు దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే వేదాంతంలో పుష్కరణం కాదు ఈ పుస్తకం తత్వం పోతా ఈ పుస్తకం ఆ పుస్తకం లేదా యూనివర్సిటీలో సెమిస్టర్లు చదివినట్టుగా ఏదో పోర్సు చేసి ఓ సెమిస్టర్ అది కాదు వేదాంతం ఉంటాయి అది ఉంటే యూసి ప్రాపర్లీ మేబీట్ వేద అంత ఈ కాన్ మార్కెట్ గ్యాప్ లో అది ఏమీ ఉండదు అక్కడ చేసి ఇప్పుడు వేదాంతం చదవడం అంటే ఏంటంటే మీరు వేదాంతానికి రాకముందు వేదాంతం చదువుకోకముందు జాగ్రత్త స్థానం ఇచ్చేవారు జాగరణవస్థలో నేనేదో అదే నా యథార్థ స్వరూపము జాగరణ వస్తలో అదే యథార్థములు అని సర్వోత్తమ స్థానాన్ని జాగ్రత్త అవస్థకి ఇచ్చేవాళ్ళు జాగ్రత్త వస్థలో తల్లి తండ్రి దేవతలు లోకములు ఉన్నాయి కనుక అవి సాధి ఉంది ఎప్పుడు వేదాంతానికి రాకూడదు వేదాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ పాఠలేటో తెలుసిన జాగ్రత్త ఉన్నది సుశుక్తిలో లేనిది ఏమిటి మనస్సు ఆ మనస్సు కదిలి ఆ మనస్సు కదలిక మాత జన్మ మరణము తల్లి తండ్రి దేవతలు లోకములు అనుభవానికి వస్తున్నాయి కాబట్టి మనస్సు యొక్క కదలిక నుండి ఇవన్నీ కుట్టేవి అలా ఎలా చెప్పగలరు ఎందుకంటే మనస్సు కదలడం మానేసినప్పుడు ఇవి ఏమీ లేవు ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడు ఫ్యాన్లు తిరుగుతున్నాయి ఎలక్ట్రిసిటీ పోగానే ఫ్యాన్లు ఆగిపోయాయి కాబట్టి ఫ్యాన్లు ఎన్ని బట్టి తిరుగుతున్నాయి ఎలక్ట్రిసిటీ మనస్సు ఉన్నప్పుడు కుక్కగా చావు తల్లి తండ్రి దేవతలు లోకములు గలము నేను కూడా ఒక వ్యక్తిత్వము కూడా గలదు మనస్సు మనస్సు నేను లేమీ లేదు అంటే అర్థం ఒక వ్యక్తిత్వము ఆ వ్యక్తి యొక్క చావు పుట్టుక ఆ వ్యక్తి యొక్క తల్లి తండ్రులు వాడు పూజించే దేవతలు వాళ్ళు కల్పించుకునే లోకములు ఇవన్నీ కూడా మనస్సు చేత కల్పితములు మాత్రమే మనస్సు కల్పించినవి మాత్రం కాబట్టి ఇవేమి కూడా యథార్థంగా లేదు కానీ మరి లోకంలో ఇవన్నీ యథార్థమని అనుకుంటున్నారు కదా ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు వేదాంతం చదవలేదు కాబట్టి వేదాంతం చదవలేదు మరి వేదాంతంలో ఏమిటండి గొప్ప ఏమిటో గొప్ప అంటే వేదాంతంలో చెప్పే మొట్టమొదటి ప్రధానమైన పాఠం ఏమిటంటే జాగ్రత్త వ్యవస్థితి మీరు దానికంటే అధికమైన ప్రాముఖ్యము ఇస్తున్నారు మీరు తప్పు చేస్తున్నారు జాగ్రత్త అవస్థ అంతా కూడా మనస్సు యొక్క కల్పన మాత్రమే కాబట్టి జాగ్రత్త అవస్థకి ప్రాముఖ్యమును ఇవ్వడం మానేసి సుష్టికి ప్రాముఖ్యమును ఇవ్వడం ఆరంభించండి అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మీరు ఆలోచించండి కాబట్టి వేదాంతం అంటే పద్మబోహ ఇత్యాది గ్రంథాలను అయితే గురువు గారి పాదుకలు తీసుకొచ్చి ఎవరో పిచ్చి పిచ్చి శ్లోకాలు ఎవరు చదువుకో పుల్లెలు చేయటం గురువు డమ్ముని నడిపిస్తటం అది కాదు అది కాదు వేదాంతం అంటే ఏదో తెలుసినా మీరు ఏకాంతంలో ఉంటారు ఉండాలి ఇంకా పది మందిని పగుల కూర్చోవడం కాదు పగులు చూసుకుంటాం ఏకాంతంలో ఉంటారు సుశుక్తిలో నేను ఏమిటి అసలు సుశుక్తి నేను ఎక్కడ ఉన్నాను ఏది నేను అనగానే మీకు ఒక వ్యక్తిత్వం అనుభవానికి వస్తుంది నేను ఫలానా వ్యక్తిని పుట్టాను చస్తాను పుట్టిన వాడు పోతాడని కదా తల్లి తండ్రి అక్కడితో తాగలను అక్కడ ఉంటే ఓడి చేస్తాడు తప్ప తల్లి తండ్రితో తాగదు నక్షత్రం ఉంటాడు రాశి ఉంటాడు గోత్రం ఉంటాడు పొలం ఉంటాడు వర్ణం ఉంటాడు వర్గం ఉంటాడు ప్రాంతం ఉంటాడు నేషనాలిటీ ఉంటాడు ఇంకా ఇంకా చాలా అంటాడు అని అదేతో పోతుంది ఆ ప్రవాహంలో పోతుంది అదంతా కలిసి సంపే ఈ ఖాన్ మార్కెట్ బ్యాంగ్ వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి అది అర్థం కాదు కాదు జస్ట్ నోట్ కాబట్టి ఇదంతా మనస్సు యొక్క కల్పన ఆ వ్యక్తి కూడా మనస్సు యొక్క కల్పన కాబట్టి అంత దర్శనం కాబట్టి వేదాంతం ఏమను బోధిస్తుందంటే మీరు కూర్చోండి ఏకాంతంలో ఉండండి వేదాంతం అంటే ఒక పాతిక మంది జాయిన్ అయ్యి ఏవో గడబడి చేయడం కాదండి ఏకాంతంలో ఉండండి మీకు మీరు మీకు మీరు పాఠం చెప్పుకోండి ఏమని నేను జాగ్రత్త అవస్థ దానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాను నేను కదా ఒక ప్రశ్న వేసుకోవాలి నిద్ర లేకుండా జాగ్రత్త అవస్థ మీరు ఆలోచించా నిద్ర లేకుండా జాగ్రత్త వస్త ఉంటుందా ఇప్పుడు మీకు ఉన్నట్టుగా ఇప్పుడు మీరు నిద్ర లేచి ఒక జాగ్రత్త వస్తా మీకు అనుభవానికి వస్తుంది ఆ నిద్ర లేకపోతే మీకు జాగ్రత్త వస్త ఉంటుందా ఉండదు మీకు తెలుసా ఈ ఈ యుద్ధాల్లోనూ అక్కడ శత్రువుని పట్టుకున్నప్పుడు ఈ కోటిదారులు వీళ్ళు వాళ్ళు ఉంటారే ఆ కోటిదారుని తాత్స్తారు వాడి విధు నుంచి సమాచారాన్ని రాబట్టడానికి హింస పెడతాను ఆ హింసలో ప్రముఖమైన హింస ఏమిటో తెలిసిన వాడిని నిద్రపోనివ్వండి నిద్రపోనివ్వండి వాళ్ళు నిద్రలో పెడతారు ఇద్దరిని కాపలా పెడతారు వీళ్ళు నిద్రపోయారంటే వీళ్ళు దురుద్యోగాలు పోతాయి వాళ్ళు నిద్రపోవడానికి వీటి వాళ్ళు నిద్రపోదు వీడు పన్నెండు గంటలు నిద్ర లేకుండా గడిపేస్తాడు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు నిద్రపోతున్నాడు నిద్రపోయే నిద్రపోతుంటే కరచు కొడుతుంది అయితే నీటి చుట్టూలో గుర్తు ఆ నీటి చుట్టే కూడా నిద్రపోదు కూడా నిలబెడతాడు నిలబడి గుణిలో కొడుకు కొడుతుంటే మీద కరెక్ట్ కొడతాడు నిద్రపోని కూడా అయితే నీళ్లు కొడతాడు మొహం మీద నిద్రపోయింది పన్నెండు గంటలు అవుతుంది సహిస్తాడు ఇరవై గంటలు అవుతుంది సహిస్తాడు ఇంకా తర్వాత సహించ జనాచారణండి ఇరవై ఐదో గంట ఇరవై ఆరో గంట ముప్పై గంట ఎదురుకోవడానికి వీలు లేదు నిద్రపోవడం కూడా వాళ్ళు కపల కాస్తారు ఇద్దరు కపల కాస్తారు ఇంకొకటి ఒక నిద్రపోతే చెంప మీద కొట్టి మళ్ళీ తెలుగు తీసుకొస్తారు ఎదురుకోవడానికి వీలు లేదు ఇప్పుడు ఏమొస్తుందో తెలిసినా వాడి వ్యక్తిత్వం అన్ని కూడా డిజాల్వ్ అయిపోతాయి చెప్పు నీకేం కావాలో అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి వెంటనే వాళ్ళు మనసు చూపిస్తారు అక్కడ కొడుకునేట్టు మీకు ఈ కథ ఎందుకు చెప్పానంట నేను చెప్తున్న పాయింట్ మీరు పట్టుకోవాలని చెప్పాను అప్పటి పాయింట్ ఏమిటంటే నిద్ర లేకుంటే జాగ్రత్త మీరు కాబట్టి నిద్రకి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలా జాగ్రత్త వ్యవస్థకి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలా యదార్థానికి రాకముందు జాగ్రత్త వ్యవస్థకి ప్రాముఖ్యాన్ని ఇస్తూ వచ్చారు లౌకిక జీవనము అలాగే ఉంటుంది మతపరమైన జీవనం కూడా అలాగే దేవతలు ఎక్కడ ఉంటారు దేవతలు లోకాలు జాగ్రత్త వస్తలో ఉంటాయి మీ మతాలంతా కలిపి కట్ట కట్టి జాగ్రత్త వస్తలో ఉంటుంది నిద్రపోతే మతం ఉండదు ఇంకా అది ఎక్కడ మతండి అలా కుదుబాటు పడేపడికి అంత విధానం అది గాయపైపోతుంది మతం గాయపైపోతుంది ఫ్యామిలీ గాయపైపోతుంది బ్యాంక్ అకౌంట్ అన్నీ పోతాయి ఏది మిగదు వీరి దర్శనాలిటీయే మిగదు ఆ సుశు ఆ సుశుప్తిని మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం ప్రారంభించాలి సుశుప్తి అంటే జాగ్రత్త అంటే ఏంటి మేకింగ్ కాన్షియస్నెస్ అంటే ఎరుక చేతన మేకింగ్ కాన్షియస్నెస్ దీనిలో అన్ని తెలుస్తూ ఉంటాయి దేవతలు లోకములు తల్లి తండ్రి పుట్టుక చావు అన్ని తెలుస్తూ ఉంటాయి అన్కాన్షియస్నెస్ అన్కాన్షియస్ అంటే కాదు అన్కాన్షియస్ దాన్ని అవ్యక్తము అంటారు జాగ్రత్త వ్యవస్థలు ఏమంటారు వ్యక్తము అంటారు ఈ అవ్యత్నము నుండి వ్యక్తం కుడుతుంది అవ్యత్నం లేనిదే వ్యక్తం ఉండదు విత్తు లేదే చెక్కు ఉండదండి మొక్క ఉండదు అంటే విత్తు ఉంటేనే మొక్క విత్తులేదే మొక్క నిద్ర విత్తు పాలు లేక మొక్క జాగ్రత్త కాబట్టి విత్తులేదే మొక్క ఉండదు నిద్ర లేదే జాగ్రత్త ఉండదు అన్కాన్షియస్ అవ్యక్తములైందే వ్యక్తం అది మీరు ఆలోచిస్తారు దాన్ని పరిశీలిస్తారు శోధన చేస్తారు అవ్యక్తములు నా అందరు అవ్యక్తములు మీరు శోధన చేస్తారు శోధన చేస్తే ఏమిటవుతుందో తెలుసునండి మీ జాగ్రత్త అవస్థలో మీకు అవ్యక్తం అనుభవానికి వస్తుంది నేను నిద్రలో వ్యక్తం అనుభవానికి రాదు కానీ జాగ్రత్తలో అవ్యత్వ రూపనికి వస్తుంది మీకు జాగ్రత్తలో స్వప్న స్మృతికి వస్తుంది కదా స్వప్న స్మృతికి వస్తుంది జాగ్రత్తలో కానీ స్వప్నంలో జాగ్రత్త స్మృతికి రాదు నిద్రలో స్వప్నము ఉండదు జాగ్రత్త ఉండదు బట్ జాగ్రత్త దగ్గర రివర్స్ జాగ్రత్తలో స్వప్నము స్మృతికి వస్తుంది ఆ సుశుప్తి కూడా స్మృతికి వస్తుంది ఆ సుశుప్తిలోని అవ్యత్వము జాగృక్తిలోకి ప్రవహిస్తుంది ప్రవేశిస్తుంది ఎప్పుడైతే సుశుద్ధిలోని అవ్యక్తము మీకు జాగ్రత్తలోకి ప్రవహించడం ప్రారంభిస్తుందో అప్పుడు మీలో ఒక పరి ఒక అద్భుతమైన మార్పు ప్రారంభమవుతుంది ఆ మార్పు ఏమిటంటే కల్పితమైన ఈ జాగ్రత్త పదార్థములు మరణము మాతాపిత లోకాహ దేవా ఇవి జాగ్రత్త పదార్థములు కదా ఇవి నిర్విశేషైతన్యం అంటే దానికి ఏ విశేషాలు ఉండవు దానికి ఏ ధర్మాలు ఉండవు ఏ గుణాలు ఉండవు ఏ వర్ణనలు ఉండవు అలానా అని చెప్పేందుకు ఏమీ ఉండదు అటువంటి నిర్విశేషన్యండి కలదు అదే శక్తి ఆ నిర్విశేషన్యాన్ని మీరు జాగ్రత్తలో అనుభవాన్ని తెచ్చుకుంటారు మీరు ఎరుకలో ఉంటారు ఆ ఎరుకలో విశేషం ఉండదు ఆ ఎరుకలో ఎరుంగుట ఉండదు అలాగే కొట్టిపారే కండి ఇంకో నాలుగు రోజులు రండి ఎన్న కాక మొన్నే వచ్చాడు మీరు ఎరుస్తున్నది ప్రస్తుతం అంటే ఎరుగుట అంటే ఇది ఘటము ఇది పటము ఇలాంటివి ఉండవు ఎరుక ఉంటుంది ఎరుక ఉంటుంది అడుగుతుంది ప్రవేశించిన ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఈ జాగృత్ పదార్థము కాల్పనికములు అనేటువంటి ఒక ఇన్స్టైన్ అంతర్దృష్టి కూడా మీకు కలిగినప్పుడు ఈ రకంగా మీరు మాట్లాడగలుగుతారు నా మాత నా పిత అని మీరు మాట్లాడగలుగుతారు నా వేదాహ ఎదములు కూడా ఉండవు సృష్టి కూడా ఉండవు జాగ్రత్తలోనే ఉంటాయి నిజములు కూడా జాగ్రత్తలోనే ఉంటాయి నా తీర్థం రువంతి తీర్థము అంటే కాశీ రామేశ్వరం ఇవన్నీ కూడా బాధాలతో ఉంటాయి జాగ్రత్తలోనే ఉంటాయి నిద్రపోయినప్పుడు అవేం మాట్లాడుతాయి జాగ్రత్తలో స్త్రీలు ప్రియుల నాకు ప్రేమ ఏడేడు బంధాలు ఏడేడు జన్మల అనుబంధాల బాటలో అవి పడతాడు పెద్ద పెద్ద డైలాగులు రాగానే అంత కూడా కాబట్టి సుశుప్తికి ఎక్కువ ప్రాధాన్యమును ఇచ్చుటను ప్రారంభించాలి అహెక్కడైన వధుశూల సరస్వతి చాలా నిర్దాక్షిణ్యంగా రాసి పారస్తు నా తీర్థం మన ఉంది కదా అంటే కురుక్షేత్రాది దేశ అంటున్నాడు కురుక్షేత్రము తీర్థాల్లో కురుక్షేత్రం గొప్పదైన ఒక మాటలో ఉండదు అలాంటివేమీ లేవంటాడు స్మృతి నిద్రావస్థలో ఉండవు అయితే పుణ్యమే కాదు పాపం కూడా లేదంటాడు పాపకర్మ సాధనానికి ఉపలక్షణీయాలు పుణ్యం లేకపోవడమే కాదండి పాపం కూడా ఉండదు అని పైగా అంటాడు ఇవన్నీ కూడా దేహాభిమానం నుంచి కుట్టుకొస్తాయి అంటాడు నేను దేహము అనే అభిమానము అది ఎక్కడ జాగ్రత్తలో ఉంటుందో సుశూలో ఉంటుందా జాగ్రత్తలో సుశుక్తిలో నేను ఈ దేహము నేనే అనే అభిమానం ఉండదు జాగ్రత్తలోనే వస్తుంది అభిమానం ఆ అభిమానం ఈ దేహము నేను అనే అభిమానం నుంచి కుట్టాను పోతాను తల్లి తండ్రి జీవుడను అల్పుడను పుణ్యాత్ములను పాతిని దేవతీ బట్టి దేవతలు లోకాలు యజ్ఞాలు తీర్థములు ఇవన్నీ కొట్టుకొస్తాయి ఇవన్నీ వస్తాయి తెలుగు పెద్దలు ఉపన్యాసాలు కూడా చెప్తాయి కానీ సుశూప్తిలో వెళ్ళినప్పటికీ ఏదేమి నేను ఒకసారి ఒక సభకు వెళ్ళాను ఆ సభలో నేను సెకండరీ స్పీకరు ప్రైమరీ స్పీకర్ ఒక యోగి ఆయన యోగాసనాలు ప్రాణాయామాలు వీటి మీద రెడ్డి ఉపన్యాసం చెప్పి నేను ప్రైమరీ స్పీకర్ నేను సెకండరీ స్పీకర్ ని ఉంటే నన్ను సత్రకాయ అంటారు నేను ఓడపల్లి కొడుకులా సరే నన్ను ముందు ఉపన్యాసం చెప్పన్నారు నాకు అరగంట టైం ఇచ్చారు నేను అరగంట చెప్పేశారు నిగమాగమంలో ఏర్పడదు ఆయన ఆయన మొదలు పెట్టారు నేను అరగట్టి చెప్తుంటే ఆయన గురువు పెట్టి నిద్రపోయారు స్టేజ్ మీద అది మనకి గురువు పెట్టుకున్నారని తెలుస్తుంది ఒకటి రెండు సార్లు నేను కూడా తలకాయి చెప్పి చూశాను ఆయన నిద్రపోతున్నాను రాత్రి సరికి ఆయన నిద్రపెడ నిద్రలో ఏదో ప్రయాణం ఏదో చేసి వచ్చి ఆయన నిద్ర లేకుండా నా ఉపన్యాసం నేను చెప్పాను ఆడియన్స్ కూడా చూశారు ఆయన నిద్రపోతున్నాను నా ముప్పై నిమిషాలు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఈ సూత్రధారు కదా కార్యక్రమం ఆయన వెళ్లి ఆయన నిద్రలేశాడు ఆయన నిద్రలేచి ఒక్కసారి కళ్ళు నలుముకుని ఆయన ఉపన్యాసం అయిపోయింది అయిపోయింది ఇప్పుడు నేను చెప్పాలా చెప్పాలి అంటే అప్పుడు వచ్చి సమాధి ఇదేది మొదలుపెట్టాడు ఈ సమాధి యోగాసనాలు ప్రాణాయామం ఇవేవి కూడా నిద్రలో ఉండవు ఇవన్నీ తెలివి రావాలి మళ్ళీ మనస్సు నుంచి అవన్నీ పుట్టుకొస్తాయి మనస్సుని ఉంటే మాట వనసన్నా మనస్సు అంటే స్మృతి గుర్తులు గుర్తులకే మనస్సు అని పేరు ఆ గుర్తులు ఉంటాయి ఆ గుర్తుల యొక్క అవన్నీ ఉంటాయి దాని నుంచి నీకు ఏదొచ్చినా దాని నుంచే వస్తున్నాయి నేను దేవత అన్నారు పొద్దున్న నెస్టే దేవత అన్నారు ఈ దేవత ఎక్కడి నుంచి వచ్చిందండి అంతరిక్షం నుంచి మీ ఇంట్లోకి వచ్చిందా మీ గుర్తులోంచి రాలేదు మీ మెమొరీ నుంచి రాలేదు మీ మెమొరీ నుంచి వచ్చింది కదా ఒక ఆయన ఒక ప్రశ్న అడిగారు అయోధ్య వెళ్తే రాముడు దేవుడు అంటారు బృందావనం వెళ్తే కృష్ణుడు దేవుడు అంటారు కాశీ శివుడు దేవుడు అంటారు జరూసలం వెళ్తే సేవన్ దేవుడు అని అంటారు మక్క వెళ్తే దేవుడు అంటారు దీని బట్టి మీకు అంటే ఆయా జనులు తమ మనస్సులోని సంస్కారములకు తగ్గట్లుగా దేవుణ్ణి పెట్టుకుంటారు అని తెలియలేదండి అంత కూడా తెలియకపోతే ఇంక మీరు వేదాంతమైన చదువుతారు ఆ మాత్రం కూడా తెలియకపోతే ఇంక మీరు వేదాంతమైన చదువుతారు అర్థమై కాబట్టి ఈ జాగ్రత్త అవస్థ కూడా మనస్సు యొక్క చలనము మాత్రమే సినిమా అంతా కూడా ఏమిటండి సినిమా అంతా కూడా ఏంటి తెలుగు తిరుగుతాం మాత్రం ఆ ఫిలిము పాతకాలపు సినిమా ఇప్పుడంతా డిజిటలైజేషన్ అక్కడ ఫిజికల్ గా తిరగదు బట్ అక్కడ ఉంటుంది తిరగడం ఆ ఫిలిం అలా తిరుగుతావుతుంది పూర్వం మా చిన్నప్పుడు ఏమైందంటే ఆ ఫిలిం తెగిపోయినా తెల్లంతా తెల్ల తెల్లగా ఎలా వెళ్ళి అప్పుడు దీపాలు వేసి ఉండి వాడు ఆ ప్రాజెక్టులో దాడు దీపాలు వేసేవాడు దగ్గర కట్టి ఉంటుంది ఆ తెగిపోయిన మొక్కని కట్ చేసి ఇవి ఇంకా ఆ స్కూల్ ఉంటుంది కదా ఆ స్కూల్ కు ఉన్న మొక్కలాగి దాన్ని కట్ చేసి ఈ రెండింటికి ఒక పిల్లు పెట్టి ఒక పిల్లులు ఇవ్వండి అన్ని ఆయన దగ్గర సిద్దంగా ఉంటాయి పాత ప్రింట్లు అయితే టెక్టగట్ అయిపోతూ ఉంటాయి పెట్టి దాన్ని మళ్ళీ కరెక్ట్ గా పెట్టి ఆ అయిపోయిన దగ్గర మొదలు పెట్టి స్విచ్ ఆన్ చేసి మళ్లీ వచ్చేది అంతకుముందు చూసిందే కొద్దిసేపు మళ్లీ వచ్చి మళ్ళీ తర్వాత కొత్త కథ వచ్చేది దీన్ని బట్టి ఏమన్నా ఆ తిరగడం ఉంటేనే ఆ సీన్స్ ఉంటాయి తిరగడం ఆగిపోతే తిరగడం రిపీట్ చేస్తే మళ్ళీ చూసిన సీన్సే మళ్ళీ వస్తాయి తిరగడం మొట్టమొదటిసారి తిరుగుతుంటే కొత్త సీన్స్ వస్తాయి మీ మనస్సు అంతే మీ మనస్సు తిరుగుతూ ఉండాలి దేవతలు లోకాలు ఇవన్నీ తిరుగుతూ ఉండాలి సుషుప్తిలో జరుసం వెళ్లినా మొక్క వెళ్లినా బృందావనం వెళ్ళినా అయోధ్య వెళ్లినా కాశీ వెళ్లినా సుషుప్తిలో అందరూ ఒకే రకంగా ఉంటారు అందరూ ఒకే అవ్యర్థము జాగ్రత్తలో మనస్సు చెప్పే కల్పనలను గుర్తించేవాడు లౌకికుడు మతవాది జాగ్రత్తకి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం మానేసి కేవలము సుశుక్తి ఎందు అవ్యర్థమును పట్టుకునేవాడు వేదాంతి కాబట్టి సుసూప్త సుశుక్తి ఎందు ఇవేమీ ఉండవు మరి ఏముంటుంది సుశుక్తిలో ఏమీ ఉండదు అన్నాడు ఒక వాడి పేరు శూన్యవాదే ఇక్కడ మధుసూధన సరస్వతి సుశుద్ధిని గురించి ఇంకా కొన్ని మాటలు చెప్తున్నాడా అంటే శంకరులు ఉంటే చిన్న శ్లోకం చెప్పారు బృహదారం నుంచి చాందో నుంచి ఇంకో నాలుగు మాటలు మధుసూదన సరస్వతి చెప్తున్నాడు అత్రపితా అపితా భవతి తండ్రి ఉన్నాడు జాగ్రత్తలో తండ్రి సుశుక్తిలో తండ్రి ఉంటాడా తండ్రి మాత అమాత ఏమండి ఇప్పుడు నిద్రపోతున్నారు హాల్లో పడుకున్నారు పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళి హాల్లో పడి ఏదో దొల్లాలి అలా దొద్దుతున్నారు అక్కడ తల్లిగారు పడుకున్నారు ఇక్కడ ఏదైనా నాన్నగారు పడుకున్నారు ఇక్కడ వీడు కొడుకున్నారు పిల్లలందరూ అక్కడ పడుకుని ఉన్నారు పెళ్లి ఎవరు వెళ్ళమన్నాడు మిమ్మల్ని పెళ్లికి నిద్ర మాడ సరే వెళ్ళారు ఏదో హాల్ ఏదో హాల్ చూపించారు ఆ హాల్లో ఆ సంజీ తల కింద పెట్టుకుని మొట్టి గంటకి నడువు వాళ్ళు ఏదో నిద్రపోయారు నిద్రపోయే వరకు అమ్మా నీకు చోట దొరికినా నాన్న ఎక్కడ కొడుకున్నావు ఎదా కొడక ఎక్కడా అని వీళ్ళని మీ నిద్రపోయాడు వాళ్ళు నిద్రపోయారు నిద్ర నిద్రపోతున్నారు అందరూ ఇప్పుడు తండ్రి తండ్రి కాదు కొడుకు కొడుకు కాదు తల్లి తల్లి కాదు ఎవడు ఏది కాదు కరెక్ట్ మాత మాతా అంత లో అలోకాహ మంత్రం లోకములు లోకములు కావు దేవతలు దేవతలు కాదు అవేదహలు వేదములు కాదు ఇది అలాగే చెప్పమంటారా పెళ్లి పెళ్లి చేసుకుంటాడు నేను భర్త భార్య అని ఈ లోపల ఆ ఏదో కొంత మెడిసి కోర్టుకు వెళ్లి ఏదో సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకొస్తాను విరాకులు తట్టి తెచ్చుకొస్తారు అప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు ఏమనుకున్నట్టు నేను భర్తనైన నేను భర్తను కాను అని ఈయనంటాడు భార్యనయిన నేను భార్యను కాను భార్య అభార్య భగతి అని ఆ అప్పుడు బాగుమరుడు ఏమవుతాడు అంతవరకు బావమరు ఈ పైన బావమురుది మామగారు ఈ మామగారు కాడు అత్తగారు మామగారు సరే అత్తగారు వరీ దే వరీ ఇంపార్టెంట్ అత్తగారు ఈ అత్తగారు కాదు విరాకులు ఈ సుషుప్తంటే జాగ్రత్త అవస్థకు విరాకులు చూడటం అనేది జాగ్రత్త ఏది ఏది ఏది ఏది ఉన్నాయో అవన్నీ కూడా అది కాదు అది కాదు అయిపోతాయి సో ఇంకా మంచి లేదు చెడు లేదు అన్నీ పోతాయి వరదొచ్చిందంటే అన్నీ ఉంటుపోతాయి ఈ సుషుప్త అలా దేవాహ అదేవాహ వేదాహ అవేదాహ తర్వాత ఇంకా మందరం చూడండి అతన అసేన జైలు మా నాన్నగారు చెప్పినారు జైలుందిరా అని చెప్పేవారు అయితే జైలుందిరా ఆ జైల్లో సూపరింటెండెంట్ పడుకుని నిద్రపోతున్నాడు పోలీసు వెంకటస్వామి నిద్రపోతున్నాడు వీడు మర్డర్ కేసు జైలు లోపల వాళ్ళు నిద్రపోతున్నాడు ఇప్పుడు ఎవరు ఏవి చెప్పు సూపరింటెండెంట్ సూపరింటెండెంట్ కాదు పోలీసు పోలీసు కాదు జైలు క్రిమినల్ క్రిమినల్ భ్రూణహ అభ్రూణ మర్దారు దొంగ నుంచి జైలుకి వెళ్ళిన వాడు దొంగ కాదు మర్దర్ చేసి జైలుకి వెళ్ళిన వాడు మర్దారు కాదు చాండాలహ అచాండాలహ అంటే కులము ఇవని ఆ కులం వాడు ఆ కులం కాదు పౌల్కసహ అపౌల్కసహ పౌల్కసహ అంటే ఏదో ఉంటుంది పుల్కసు యొక్క కులకసి యొక్క కొడుకు అంటే పూర్వం సమాజంలోనూ ఒక అమ్మాయిని ఒక లేడీని ఏమే పోసి అంటే ఏమే ఏదో వేష్య ఏదో తప్పుడు దారిలో బతికింది ఏదో గైర్ పెట్టి ఆవిడ ఆవిడంటే సమాజంలో ఒక రకమైన నిరాధరణ ఆవిడకు పుట్టిన కొడుకు మీద కూడా నిరాధరణ నిద్రపోతున్నారు ఆ పౌరు కసుడు కాదు శ్రవణ అశ్రమణ శ్రవణ అంటే సన్యాసి సన్యాసి సన్యాసి కాడు సన్యాసులు కొంతమంది సన్యాసులు ఎలా ఉంటారని చెప్పుంటారా ఆ మంచం ఉంటుందా మంచం మీద పరుపు కాషాయం దుప్పటి కాషాయం తరగడా గలేబు కాషాయం అన్ని కాషాయం ఆ కోళ్ళు తప్ప కాషాయం చెప్పులు కాషాయం అంటే ఏంటి ముళ్ళు మొత్తం ఆపాద నఖము కాషాయం పెట్టేసుకుంటే మనకి వేదాంతం బాగా వంట పట్టారు ఇది ఖాన్ మార్కెట్ గ్యాంగ్ యొక్క క్యారెక్టర్ నేను ఖాన్ మార్కెట్ గ్యాంగ్ గురించి చెప్తూ ఉంటాయేమనుకోక మోడీ గారు మొదలు పెట్టారు నేను ఆయన్ని చూసి నేను మొదలు పెట్టాను అలా అక్కర్లేదు అలా అక్కర్లేదు మామూలుగా మనం సన్యాసం మనకి మనం గుర్తుగా గువాళ్ళ కోసం కాదు వాళ్ళందరికీ సన్యాసం ఊరేగిరిపో జల్లా అలా అక్కర్లా తనకి తాను నేను ఇంకా సన్యాస బృహస్థుని కాబయా నేను సన్యాసం అయిపోయాను తనకి తాను గుర్తు చేసుకోవడం కోసం ఓ కండువా కాషాయం ఉంటే సరిపడుతుంది పంచి కాషాయం ఉంటే కండువా ఎలా ఉన్నాడు రోడ్డు చెప్పుల దగ్గర నుంచి అన్ని కాషాయం ఉండక్కర్లేదు పిచ్చి గురించి తనకి రోగలు సొంతం అన్నట్టు అలా అక్కర్లేదు ఈ ఈ కాషాయం పరుపు ఉంది కదా కాషాయం తలగడా పెట్టుకుని కాషాయం దొప్పటి ఇప్పుడు వాడు సన్యాసే ఉన్నానా న్యాసి కాదే కాదు శ్రవణ అశ్రమణ తాపస అతాపస ఇతరుడు పెద్ద ఆయన పెద్ద ఉపాసకుడు దేవి ఉపాసకుడు మొత్తం దేవి ఉపాసకుడు అంటే ఇంకా చాలా హై లెవెల్ ఉపాసన చేసేస్తూ ఉంటాడు కానీ నిద్రపోయాడు అలిసిపోయి అలిసిపోయి అలిసిపోయి చిన్నీ చెప్పలేకుండా సాయంకాలం దాకా ఇది తాగతే అది తాగటేసి మొత్తానికి అలిసిపోయి ఎక్కువగా భోజనం చేసేసి నిద్రపోయాడు నేను ఒకటి గమనించా ఈ ఉపవాసాలు ఎక్కువ చేసే వాళ్ళకి షుగర్ వస్తుంది ఇది వచ్చేసి భోజనం పూర్తిగా మారేస్తారు బ్లడ్ షుగర్ ఏ లెవెల్ కి డెబ్బైకి పడిపోతుంది బ్లడ్ షుగర్ ఇంకా ఉపవాసం అయిపోయింది కార్తీక సోమవారం ఉపవాసం అయితే చంద్రుడు వచ్చే నక్షత్రం చూడాలి నక్షత్రం చూసి భోజనం నక్షత్రం కనబడింది ఇంకా భోజనానికి పుట్టుకుంటాడు ముందు పప్పు ఇంత రైస్ వేసుకుని చల్లటి మల్లెపూల వంటి రైసు పప్పు నెయ్యి సాంబార్ చప్పడం మైసూర్ కాజా బెరుగు ఇవన్నీ బుచ్చేసుకుంటాడు హేవీగా దాంతో బ్లడ్ ఎంత అవుతుంది అంత టూ ఎయిటీ కలిగిపోతుంది బ్లడ్ ఏటీ లోపల బ్లడ్ షుగర్ ఉన్నప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ అది ఇన్సులిన్ డిమాండ్ నిలబడుతుంటుంది ఇన్సులిన్ డిమాండ్ ఎనబడుతుంటుంది ఎంత అవసరమో అంత ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది హెల్టీ పెట్టు ఇప్పుడు ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంత టూ ఎయిటీ కలిపి ఇన్సులిన్ ప్రొడ్యూస్ ఆ ఇన్సులిన్ ఏం ఈ టూ ఎయిటీ షుగర్ అంత డైజెస్ట్ చేస్తుంది ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిపోయింది కదా ఇప్పుడు బ్లడ్ లో ఇన్సులిన్ మిగిలిపోతుంది ఎలాగంటే ఇడ్లీ తింటున్నాడు చట్నీ తక్కువైందని ఇంత చట్నీ వేసేస్తే ఇడ్లీ అయిపోతుంది ఆరోగ్యంగా ఈ బ్లడ్ షుగర్ అంతా తగ్గిపోతుంది అంటే డెబ్బై రూపాయ ఎనభై వచ్చేస్తుంది కానీ ఇన్సులిన్ మిగిలిపోతుంది ఇన్సులిన్ ఈ పాయిసం ఇన్సులిన్ షుగర్ డైజెస్ట్ అవ్వాల్సిన షుగర్ ఉంటే ఇన్సులిన్ విల్ డూ దాబ్ బ్లడ్ లో డైజెస్ట్ అవ్వాల్సిన షుగర్ బాగా పడిపోతే ఇన్సులిన్ ఏమిటది కలిపితే బ్లడ్ ఈ డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ ఎక్కువ అయిపోతున్నప్పుడు షుగర్ లేకపోతే వాళ్ళు పచ్చదారు ఏబిలో పెట్టుకుని నమ్ములు నోట్లో వేసుకుంటారు అర్థమైందా మీకు ఏది వాడు షుగర్ పేషెంట్ జేబులో మందుదారు డబ్బా పెట్టుకుంటాడు ఆ కళ్ళు తిరుగుతున్నప్పుడు గమ్మును కొంత సోదరులు అట్లా వేసుకుంటాడు ఎందుకని ఇన్సులిన్ వచ్చేసింది సిస్టమ్ లో ఆ టాబ్లెట్ ఏదో అది ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎన్హాన్స్ చేసుకుంది ఇన్సులిన్ వచ్చేసింది కానీ కార్బోహైడ్రేట్ లేదు దాంతో కళ్ళు తిరుగుతాడు అది పాయిజన్ లాంగ్ టర్మ్ లో ఇన్సులిన్ లివర్ డామేజ్ చేసుకుంది అందుకనే మీకు ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకునే వాళ్ళు కొంత కాలంలో నడిపిస్తారు అలాగా వాళ్ళు ఇండివిజువల్ గా డయాలిసిస్ కు వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎందుకంటే లివర్ డామేజ్ అయిపోతుంది ఎందుకంటే ఇన్సులిన్ వేసుకుంటూ ఉంటాడు దానే ఉంటుంది ఇన్సులిన్ వేసు రవ దోశలు మూడు కానీ ఆ ఇన్సులిన్ వేసినప్పుడు గబగబా రవ్వోశలు తినేసేయడం కుదరదు స్లోగా తింటారు కదా అంటే ఎప్పుడు ఇన్సులిన్ ఉంటుంది సిస్టమ్ లో అది లివర్ ని డామేజ్ అంటే ఒక ఐదు ఆరు ఏళ్ళు అయ్యేటికీ మీకు ఇన్సులిన్ వేసుకున్నా కూడా మీరు ఫలితం డయాలసిస్ చేయాల్సి ఉంది లివర్ డామేజ్ అయిపోతుంది అబ్బా నేను ఈ పాట చెప్పడం ఇంకో పాట